కావకుంటేనేదీ గతి కమలాక్ష ఇందరికి నీవుపకారివై నిలిచితివిగాక జీవువీరే కొరకు శ్రీరంగవెంకటాద్రి దేవభూములందు నీ దివ్యమూర్తులు చూపి వేవేలు నీ గుణములు వేదశాస్త్రముల తెలిపి ఈవలా రక్షించేవు నిన్నేమని నుతింతుం అంతటా పాదతీర్థములైన గంగాది నదులు పొంతనే యాడాడకు పుణ్యపురుషుల నిలిపి వంత తీరనేకాదశి వ్రతాచారాలు కల్పించి ఎంతెంత ప్రయాసపడే విధే నీవు నానావిధ మంత్రపు నీ నామపము కల్పించి ధ్యానము యజ్ఞము మొదలైన పూజలు గడించి ఈ నెపాన శ్రీవేంకటేశ్రతుకువనుచు కానుక గుని ఇచ్చేవు ఘనవరములను